త్రికరణ త్రికరణశుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును ఒకటి కోటి గుణితంబగు మార్గములుండగా ప్రయాసపడనేలా తన మనసే పరిపూర్ణమైన గోదావరి గంగా కావేరి కనకబిందుయమునా గయాది ముఖ్యక్షేత్రంబుల సంతతమున్ దినకర సోమగ్రహణకాలముల తీర్థాచరణలు చేసిన తను తానే సిద్ధించును ఊరకే దవ్వులు తిరుగక మరియేలా రెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు గరిమధర్మశాస్త్ర పురాణాదులు క్రమమున చదివిన పుణ్యములు పరమ తపోయోగంబులు మొదలగు బహుసాధనంబుల సారము పరిపక్వంబై ఫలించగా బట్టబయలు వెదకగనేలా మొదల వెంకటపతికిని చెయ్యెత్తి మొక్కిన మాత్రములోపలనే పదిలపు షోడశ దానయాగములు పంచమహాయజ్ఞంబులును వదలగ సాంగులుగా చేసినవాడే కాడా పలుమారు మదిమదినుండే కాయక్లేశము మాటికి మాటికి తనకేలా